బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అవ్వడండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ ఆరాధనలు కూర్చిన అందరికీ శుభాభివందనలు ఏసు నామంలో కూడిన మనందరికీ సమాధానం కలుగును కాక ఈ దినమంతా దేవుడు తన కృపలో ఉన్న అందరినీ ఒక సాయంకాలం దేవుని శ్రద్ధించిన స్వరం ఇంటోకి ఇచ్చిన సమయంను బట్టి యొక్క ధనతను బట్టి దేవునికి శృతి చెల్లిద్దాము దేవుని నామానికి మహిమ కలుగుని కాక మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు గొప్ప దేవానికి కొడుకున్న దర్శనం నుంచి మాట్లాడి ప్రతి అవసరం తీర్చండి ముఖ్యంగా ఈ సమయం మరి ఒక సమయం ఇంతమంది పొందుకోలేకపోతున్నారు వాళ్ళందరికీ పొందుకుని ముఖ్యంగా మీరు రసాయాన్ని చేయండి మీరు వాళ్ళండి నివా ఇంతమంది నష్టం వాళ్ళ స్వార్థ పక్కడి నుంచి లాగునా వాళ్ళకి బిల్లు చేయలేగు చేయండి ఇవైక్కడ మీరు అది ఎంత వాయించండి శుభ వాకేదాన్ని మాట్లాడండి ఇందులో సత్యం మీరు గ్రహించాలాదేవా దాన్ని పట్టుకొని నడవాలా నీటి నుంచి దెబ్బరిచాలాదేవా నీరేమో ఒక సాయం తెచ్చండి నైకేతం ఉండాలా దేవా నైకత కలి నడుచుకోవాలా దేవా మీరేమో ఒక సాయం తెచ్చండి కొందా చేసినాం వచ్చిన పథకం నుంచి ఆశ్రమించండి వాళ్ళ ఉండండి వాళ్ళ పనులలో ఉండండి కావాల్సిన సార్లు తీర్చండి శుభ వాళ్ళకి మీ శువార్త ప్రకటించాలా వీళ్ళు దయచేయండి గొప్పవాన్ని కొందా చేసినాం నీ ఆత్మని తెచ్చండి శుభ ప్రతి దాంట్లో వేసి మీరు మైం పొందండి వేసుకోవా ఇక్కడ మీరు ఆధిపత్యం వాయించండి ఇచ్చుకోవా గొప్పతనం చేసినాం రోజు వచ్చిన పథకం దర్శించి మాట్లాడి విడుదల మీదేసి మీరు అర్థం దాచుకోండి పాట పాడుకుందాం దాక్షణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నాస్తుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా దాక్షణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నాస్తుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా నీ నామమున్నకే మహిమ కలుగులుగాక నీ నామమున్నకే మహిమ కలుగులుగాక స్తోత్రములు నిత్యమోదయాళుడా నీక్రియలు సత్యము సహాయుడా స్తోత్రములు నిత్యమోదయాళుడా నీక్రియలు సత్యములు సహాయుడా దాక్షిణ్యపూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్థుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా కష్టకాలమున్నా నీకు మొరపెట్టినా ఆపదుల నుండి విడిపించిన నాదు కష్టకాలం ఉన్నా నీకు మొరపెట్టినా ఆపదల నుండి విడిపించిన నాదు నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి ఆచర్య కార్యాలు చేసిన దేవుడా ఆచర్య కార్యాలు చేసిన దేవుడా దాక్షిణ్య పూర్డా అత్యంత శ్రేష్ఠుడా నా స్థుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా శ్రమల సముద్రాన నీకు మొరపెట్టినా తరంగాల పొంగు అన చేసినానాథుడా శ్రముల శ్రమల సముద్రాన నీకు మొరపెట్టినా తరంగాల పొంగు అన చేసినానాథుడా ఆ బాధలను పోగొట్టి చేయిచ్చిలేవనెత్తి ఆ బాధలు పోగొట్టి చేతి చేరాల్సిన రేమునకు నడిపిన దేవుడా చేరాల్సిన రేమునకు నడిపిన దేవుడా దాక్షణ్య అత్యంత శ్రేష్ఠుడా నా స్థుతికి కారణభూతుడవైన ప్రాణ ప్రియుడం దుఃఖభారమున్నా నీకు మొరపెట్టినా చీకటిలో నుండి రప్పించిన నాథుడా దుఃఖభారమున్నా నీకు మొరపెట్టినా చీకటిలో నుండి రప్పించిన నాథుడా దుఃఖభారమును పెట్టిన చీకుటిల నుండి నడిపించిన నాదుడా జనదారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి జలదారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి దీవించి సంతోష పరిచిన దేవుడా దీవించి సంతోష దేవుడా దాక్షణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్థుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా నీ నామమున్నకే మహిమ కలుగుగాక నీ నామమున్నకే మహిమ కలు గుణుగా స్తోత్రములు నిత్యము దయాళుడా నీక్రియలు సత్యము సహాయుడా స్తోత్రములు నిత్యము దయాలుడా నీక్రియలు సత్యము సహాయుడా దాక్షిణ్యపూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్థుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ ప్రయోజనం మన మధ్య గ్లోరీ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు ప్రేజరాల్ సిస్టర్ మీరు వాక్యం షేర్ చేయండి ప్రెజరా సిస్టర్ బ్రదర్స్ కి సిస్టర్స్ కి ప్రెజరాల్ అందరికి నా వందనాలు ప్రార్థన చేసుకోవాల స్తోత్రం పరశుభ్రమల రజానికి వందనాలు తండీ ఏసుకృష్ణ రజానికి స్తోత్రం దేవా ఏసుకృష్ణ రజానికి వందనాలు ఎక్కడిని నాములు ఇద్దరు ముగ్గురు ఉంటా కూడా మీరు ఉంటున్నారా దేవా మందల మీద దిగండి దేవానికి ఇస్తూ దేవా ఏసుకృష్ణజానికి ఉందన వాక్యం ధర మీరే మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం దయచేసి వాక్యంలో మేము నిన్నది చూడాల రాజా వాక్యం మీరే మాతను మాట్లాడి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి ఇస్తూ ఘనత మహిమ చెలుస్తూ ఏసు కృష్ణ తండ్రి ఆమెన్ అందరికీ నా ప్రేజలాడ్ ఇర్మియా ఇరిమియా పదకొండవ అధ్యాయం మొదటి వచనం యహోవ యుద్ధ నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరి నిబంధన వాక్యంలను వినుడి యోధా మనుషులతోనూ ఎరిశిలేము నివాసులతోనూ నీవిలాగునా మాట్లాడి తెలియజేయబలను యహోవైద్ధాన్ని ఉండే అంటే ఇరిమియాకు ప్రత్యక్షమైందంట వాకు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉండు ఇరిమియాతోని ఏమని చెప్తుండే అక ఈ ఎరిషలేము మనుషులతోనూ యూధ మనుషులతోనూ నీవిలావు చెప్పుము ఈ నిబంధన వాక్యంలను వినుడి అంటే వాళ్ళు వింటలేరు కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు రంటా ఉండు మీరు ఈ వినుడి యూద మనుషులతోనూ ఎరుషలేము నివాసులతోనూ నీవు మాట్లాడి తెలియ జయ్యవాలను దేవుడు వాకంట ఆ ఇర్మియాకి ప్రత్యక్షమైంది దేవుడు వాళ్ళతో ఆయనతోని మాట్లాడుతూ ఉంటాడు కూడా మాట్లాడచ్చు కానీ వీళ్ళేం చేస్తారంట దేవుడు మాట వింటలేరు నిబంధన వాక్యంలను వింటలేరు దేవుడు మాట ఎవరైతే వింటారో దేవుడు వాళ్ళతో అంటే వీళ్ళు వింటున్నారు కానీ వింటురు కానీ అప్పటి మటుకి వింటున్నారు వదిలేస్తున్నారు కాబట్టి దేవుడు ఏమంటుండే ఆ ఇరిమితోని అంటా ఉన్నాడు ఆయన ఒక రీతిగా దేవుడు ఆయనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఉన్నారు యూధా మనుషులు ఎరుశలేము నివాసులు ఇట్లా ఉన్నారు ఎట్లుంటే ఆయన మాట నిబంధన వాక్యంలను వింటలేరు కాబట్టి దేవుడు వినండి అని వాళ్ళతో చెప్పుమని ఇరుమియతో చెప్తా ఉన్నాడు ఎరుశలేం నివాసులతోనూ యూధా మనుషులతోనూ ఇవిలాగా మాట్లాడి తెలియజేయవలను ఇజ్రాయేల దేవుడనే యహోవా సిలవించిన దేమనగా ఈ నిబంధన వాక్య వాక్యంలను విననులనేవాడు శాపగ్రస్తుడగును దేవుడు ఏమంటుండు ఇజ్రాయల దేవుడైన యహోవా సిలవించినది ఇర్మియా వాళ్ళతో చెప్తా ఉన్నాడు ఈ నిబంధన వాక్యంలను వినండి వినకపోతే ఏమైపోతారంట శాపగ్రస్తులు అవుతారంట కాబట్టి మీరు వినండి అని ఒక మనిషి రెండు రకాల మనుషులు దేవుడు మాట్లాడుతూ ఉండు ఎరుషలేము నివాసులతోనూ యుధ మనుషులతోని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడతా ఉన్నాడు ఏమేమో మాట్లాడుతు రోజు మనతో దేవుడు మాట్లాడుతుండు ఈ స్కైప్ లో మనం వింటూనున్నాము దేవుడు ప్రతి రోజు మనతోని మాట్లాడతా ఉండు వాక్యంలో మనం ఎన్నో వింటా ఉన్నాం ఎన్నో వింటా ఉన్నాము ఏం ఎన్ని మనం వింటున్నాం కొన్నిసార్లు మనం ప్రార్థన చేయడము వింటా ఉన్నాము కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాలే ముఖ్యంగా ప్రార్థన చేయడమే మనకు ఈ స్కైప్ లో వస్తా ఉంది ఎక్కువ ప్రార్థన చేయడమే వస్తా ఉంది ఆయన మాట వినడం కూడా మనకి వస్తా ఉంది ఆయన మాట వింటున్నాం మనం కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు ఇది వింటలేరు కాబట్టి ఏమంటున్నాడు వినోళ్ళే వాడు శాపగ్రస్తుడు ఇంత భయంకరం కదా ఆయన మాట వినాలి ఆయన మాట వినకపోతే ఏమైపోతే ఉపద్రవము వచ్చేసి హఠాత్తుగా వస్తా ఉంటుంటది కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటున్నంటే ఐగిప్త దేశంలో నుండి ఆ ఇన్ప కొలిమిల నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున ఏమంటున్నా ఐగిప్త దేశంలో నుండి ఆ ఇన్ప నుండి నేను మీ పితరులను అని వాళ్ళ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబు చూడు వాళ్ళని ఏం చేసినట్ట దేవుడు ఆ యొక్క నలభై సంవత్సరాల నుండి అంటే వాళ్ళు పడిన కష్టంలో నుండి చాలా భయంకరమైన శ్రమలు పొందిరు ఇస్ట్రాల ప్రజలు ఆ శ్రమల నుండి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి పాపమ్మ ఐగుప్తు దేశం నుండి వాళ్ళని ఏం చేసినట్టణానికి నడిపిస్తా ఉండు దేవుడు నడిపించిన ఆ ప్రజలు మధ్యలో సనిండ్రు గునిగిండ్రు స గునిగినా దేవుడు ఏం చేసిన వాళ్ళ మాట వింటుండు చూడు ఆ మనుషులు దేవుడికి ఎంతటి వారం మనం ఆలైన ఎంతటి వారు కానీ సన్నీనా గునిన దేవుడు వాళ్ళ మాట విన్నాడు ఇంప కొలివిలు అంటే భయంకరమైన కష్టాలు వాళ్ళు భయంకరమైన శ్రమలు బాధలు అక్కడ పడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ మాట విన్నాడు కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉండు ఇర్మియా ఆ యొక్క యూధాకి యూధా మనుషులకి ఎరుసలేము మనుషులతో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మీరు ఈ వాక్యం వినండి వినండి అంటా ఉన్నాడు కాబట్టి మీ పితరులు రప్పించిన దినం ఈ ఆజ్ఞ ఇచ్చి తిని ఆజ్ఞ ఇచ్చి తిని పాలు తినెలు ప్రవహించే దేశంను మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణంను నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యంని విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యం అనుసరించినీడలా మీరు నాకు జనులయ్యందురు నేను మీకు దేవుడనై ఉంటాను అంటుడు చూడ ప్రజలు పది తెగులు వచ్చినా కూడా అందులోకి దేవుడు వలని తప్పిస్తా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉండు ఇరిమే చెప్తా ఉన్నాడు ఇట్లా ఉండడు కాబట్టి ఈ మాట వినండి దేవుడు మాట మీరు వినండి జాగ్రత్తగా మీరు వినండి అంటా ఉన్నాడు జాగ్రత్తగా వినండి ఇంప కొలిమిలో నుండి నేను వారిని రప్పించిన కాబట్టి మీరు వినండి ఈ ఆజ్ఞ ఇచ్చి ఇక్కడికి ఏమి ఇచ్చిన్నాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చి కాబట్టి పాలు తినలు ప్రవహించి దేశమును మీ పితరులకు ఇస్తని వారితో ప్రమాణము చేసిన కాబట్టి అలాగే పాలు తినలు ప్రవేశించే దేశం ఇచ్చింది మనకేమో పరమ కానాను మనం మనకి పరలోకము దేవుడు ఇచ్చిండు దాన్ని మనము దానిలో మనం ప్రవేశించాలంటే దేవుడు మాట మనము వినాలి మనం వాక్యం చెప్పు ఈరోజు ఒక రోజు మనం వాక్యం చెప్పాలంటే మనం ఎంత ప్రార్థన చేస్తే మనం వాక్యం చెప్తాం దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన దేవుడు సహాయం ఉంటేనే మనము చెప్పగలుగుతాం మన సొంత శక్తి పనికిరాదు వెర్రితనమే మనది కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఆ యొక్క ఇంప కొలిమిల నుండి వాళ్ళని రప్పించిన కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు మీరు మాట వినండి అంటుండు ఇలాంటి శ్రమల నుంచి కూడా మీరు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఆ ప్రజల నుంచి ఆ కొలిమిలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అన్ని తెలిసినా కూడా వాళ్ళు దేవుడు మాట వింటలేరు కాబట్టి దేవుడు వాకు ఇర్మ్యాకి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు వింటలేరు వాళ్ళతోని చెప్పు అని దేవుడు ఇరిమియాకి చెప్తా ఉన్నాడు చూడు ఇరిమియా లాంటి ఇరిమీలాగా మనం ఉన్నామా మన దేశం మీదైనా ఉపద్రవం వచ్చినా ఏమైనా చూడు మనము మనకు తెలుస్తుందా అట్లా ఇరిమీలాగా మనం ఉన్నామా మనం అట తయారైనమా మనము జ్ఞాపకము మనం తెచ్చుకోవాలి మనం దేవుణంలో ఉన్నమా అట్లా ఉన్నామా అలాంటి శక్తి మనం పొందుకొని ఉన్నామా దేవుడు మనతోని మాట్లాడాలంటే మన దేశం మన ఏమైనా భద్రం రావాలని వస్తున్నా ఏది వచ్చినా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఇట్లా ఇరిమేలాగా ఉండాలి కాబట్టి దేవుడు వాళ్ళతోని మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క నిబంధన వాక్యం మనంట వినాలంట మనం ప్రతిరోజు వింటా ఉన్నాము చూడు ఈ మనం ఈ గ్రూప్ లో మనం వింటున్నాము చూడు ఇందులో ఉన్నందుకు దేవుడు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో శ్రమల నుంచి ఎన్నో బాధల నుంచి మనల్ని విడుదల చేస్తా ఉన్నాడు చేయలే అందరి జీవితంలో కార్యాలు చేసిండు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి రోజు ఇంటున్నాము కాబట్టి మనం ఇంటున్నాము దాని ప్రకారం కూడా నడుచుకోవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యం అనుసరించిన ఎడలా మీరు నాకు జనులయ్యుందురు ఏమంటుండు వాక్యం వినాలంట విధులన్నింటినీ ఈ నిబంధన వాక్యం అనుసరించిన ఎడలా వినాలంట అనుసరించి నడవాలంట అప్పుడే మీరు నాకు జినులై ఉందరు అంటుడు నేను మీకు దేవుడనై ఉంటా అంటుండు నేను మీకు దేవుడనై ఉంటానని దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడికి మనం జినులోకి కావాలంటే మనం కూడా వినాలే అక్కడ వాళ్ళు వింటలేరు కాబట్టి ఇరి మీదతో దేవుడు చెప్పిపిస్తున్నాడు ఈరోజు దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు దేవుడు మనతో కూడా మాట్లాడతా ఉండు వాక్యరీతిగా మనమంట ఆయన మాట వినాలే కొన్నిసార్లు మనం వింటలేమేమో కొన్నిసార్లు పక్కకు పెట్టేస్తున్నామేమో దేవుణ్ణి కాబట్టి దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యాన్ని వినాలంట ఆ వాక్యాన్ని నడవాలంట నడిస్తే దేవుడు మనకి దేవుడు ఉంటాడు మనం జినులై ఉంటాము ఇంత మంచి మాట దేవుడు మనతో మాట్లాడతా ఉండు ఆయన జినులం కావాలంటే మనకి ఇంకా అంతకంట మేలేముంది అంతకంటన్యత మనకేమి లేదు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండంటే ఐదవ వచనంలా అందుకు యహోవ ఆ ప్రకారం జరుగునుగా కానీ నేను అంటిని ఆమెన్ కింద కింద ఏముందంటే ఇక్కడ ఆమెన్ ఉంది పుట్నోస్లో ఆమెన్ అన్న కింద కాబట్టి ఇక్కడ అదే అంటు అందుకు యహోవ ఆ ప్రకారమే జరుగునుగా కానీ నేను అంటిని చూడు జనులై ఉంటున్న నేను మీకు మీరు నాకు జనులై ఉంటారు నేను మీకు దేవుడనై ఉంటానని దేవుడు మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమంటుడు అందుకే దేవుడు ఏమన్నా ఆ ప్రాకారమే జరుగునుగా కానీ నేను అంటిని అని ఐర్మియా అంటా ఉన్నాడు చూడు దేవుడు అట్లా మనతోని మాట్లాడుతూ ఆ గొప్ప దేవుడు ప్రతిరోజు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు వాక్య రీతిగా దేవుడు వాళ్ళ ద్వారా మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇదే కాబట్టి ఆయన నిబంధన వాక్యం మనము జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి ఒక సమయం వస్తే మనము రోజు రాలేమేమో ని వచ్చినప్పుడు మనం ఏమిస్తాం నోట్స్ రాసుకుంటున్నాము వాక్యాలు ఓ చెప్తుంది రాసుకుంటున్నాము వింటా ఉన్నాం చూడు దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మనం ఆయన మాట వింటేనంట కాబట్టి ఇక్కడ అందుకంటూ నిర్మి అంటున్నా ఆ ప్రకారమే జరుగునుగా కానీ నేను అంటిని ఇంకేమంటుండ అంటే ఆరో వచనంలో ఏహోవో నాతో సెలవెచ్చినదేమనగా నీవు యూధాపట్నంలోనూ ఎరిశలేము విధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపు ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యంలను విని వాటిని అనుసరించి నడుచుకునుడి ఏమంటున్నాడు దేవుడు మళ్ళీ నాతో సెలవించిన దేమనగా నీవు యూధాపట్నంలోను ఎరుషలేము విధుల్లోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము అంటుడు ప్రకటించండి అంటుడు ఇనిమియాతోనే మనం మాట ప్రకటిస్తున్నామా మనం కూడా ఈరోజు గమనించుకోవాలి మనం ఆయన మాట ప్రకటిస్తున్నామా ఆయన శుభార్తని మనం ప్రకటిస్తున్నామా ఈరోజు మనము గమనించాలి మనకి తెలిసినోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతూ ఉండాలి ఎవరికి కనిపించిన దేవుడి కోసం సాధ్యమైన కాడికి జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే భయంకరమైన దినాలలో ఉన్నాం చాలా భయంకరమైన దినాలలో ఉన్నాం ఎక్కడెట్లా చెప్పాలో మనం జాగ్రత్తగా చెప్పాలి కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ నిబంధన వాక్యంలో విని వాటిని అనుసరించి నడుచుకున్నాడు మళ్ళీ అంటుండు దేవుడు వాక్యం వినాలంటుడు అనుసరించి నడుచుకోండి అంటుడు అనుసరించి నడుచుకోండి అని దేవుడు మనతోని మాట్లాడుతు కాబట్టి మనం అనుసరించి నడుచుకుంటున్నామా ఈరోజు మనము గమనించాలే కాబట్టి ఇంక అదే అంటున్నాడు ఇంకేడో వచ్చినం ఏమంటున్నా అంటే ఐగుప్తులుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను ఖండితము గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి నా మాట వినుండి చోడు గట్టిగాను ఖండితంగాను చెప్పుచూ వస్తున్నా కాబట్టి నా మాట వినండి ప్రతిరోజు దేవుడేమంటు మనకు ప్రార్థన చేయండి అంటుడు మాట కూడా వినండి అంటుండు అంటే మంట మనం ప్రార్థనలో సలారిపోయినామేమో ఆయన మాట వింటలేమేమో కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటున్నా మాట వినుండి అని పెద్దల లేచి చెప్పుచూ వచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉండు చెప్పుచూ వస్తూనే ఉన్నా నేను కాబట్టి ఇరిమే అను చెప్పు అని చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళు వినలేకపోతా ఉన్నారు ఈనాడు దేవుడు పిల్లలు క్రైస్తవులు ఉన్నారు అందరూ ఉన్నారు పోతున్నారు యథావిధిగా వస్తా ఉన్నారు పోతున్నారు అంతే కానీ ఆయన మాట ఎవరు వింటున్నారు ఆయన ఆయన మాట శ్రద్ధగా వింటనే ఆయన మాట వింటనే ఆయన మాట్లాడతాడు వినకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాడు దేవుడు కాబట్టి ఇక్కడ అదే కాబట్టి ఆయన మాట వినడం మనము జాగ్రత్తగా వినడం మనము నేర్చుకోవాలి ఏం మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు నిర్గమకాండం నిర్గమకాండం పంతొమ్ పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఏమంటున్నంటే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా ఇబ్బందిను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద్య మగుదురు ఇక్కడ మీరు నా మాట శ్రద్ధగా విని నా ఇబ్బందిను అనుసరించి దేవుడు ఇది మూడోసారి మూడోసారి మనతో మాట్లాడతా అనుసరించండి అంటుండు అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద్య ఆయన మాట వింటనంట మనము స్వకీయ సంపాద్యం ఆగుతాడు ఆయన సొంత సంపాద్యం ఆగుతామంట ఆయన దేవుడికి మనం సమస్త దేశ జనులల్లో అంట మంచి ధన్యత దేవుడు మనకి ఇస్తా ఏమంటున్నాడు దేవుడు ఏమైనా చేయమంటుండ ఏం దేవుడు మన హృదయానే దేవుడు అడుగుతా నా మాట వినండి అంటుండు ఏమని అడుగుతుండ దేవుడు ఏం మనని ఆయన మాట వినాలి నా మాట వినండి అంటుండు శ్రద్ధగా వినండి నా మాట అంటా ఉండు దేవుడు కాబట్టి ఆయన మాట మనము వినాలే ఆయన మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటేనంట మనము ఆయనకి సఖ్య సంపద్యము అవధురని కదా దేవుడు అంటా ఉండు ఇంకేమంటుడు సమస్త భూమియు నాదే కదా వచనంలో మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను చూడు దేవుడు ఏమంటుడు ఇదే వాక్యము మనకి ఇక్కడ రాసిండు పేతురుల రాసిండు ప్రేమంటు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందినని చెప్పుము దేవుడు ఇర్మేతో చెప్పిండు ఈరోజు ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు మూషతోని మాట్లాడతా ఉండు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జినముగాను దేవుడు మనం మనం ఏమంటుడు పరిశుద్ధ జనము అంట మనం యాజకులం అంట మనం యాజకులు అంటే సేవ చేసేవాళ్ళు పరిశుద్ధ జనము పరిశుద్ధంగా ఉండాలి దిన మనం పరిశుద్ధంగానే ఉండాలి ప్రతిరోజు మనం పరిశుద్ధం కావడం మనము నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ అదే పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పుము నీవు ఇజ్రాయేలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఇజ్రాయేలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవుడు మాటలు చెప్తా ఉన్నాడు ఆనాడు ఆ శరీరకంగా ఇజ్రాయేలతో చెప్పింది ఈ రోజు ఆత్మీయ రకమైన మనము కాబట్టి ఇజ్రాయేలం కాబట్టి దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు కాబట్టి యాజక రూపమైన రాజముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం యాజకులము పరిశుద్ధ జనము కాబట్టి దేవుడు ఇక్కడ మనతని మాట్లాడుతూ కాబట్టి ఆయన మాట వింట నంట దేవుడు ఇన్ని చెప్తా ఉన్నాడు దేవుడు మనకి మీకు మీరు సౌక్య సంపాద్యం అగుదురు అంటున్నాడు మీరు నాకు ప్రజల ఎందు నేను మీకు దేవుడనై ఏంటంటుడు ఇక్కడ ఏమంటుడు యాజక రూపకమైన రాజముగాను పరిశుద్ధమైన జనముగానుంట దేవుడు ఇంత మంచి మాటలు మనకి చెప్తా ఉన్నాడు ఏమంటాడాడు దేవుడు మనం ఆయన మాట వినాలి ఆయన మాట మనము వినాలి మనం వాక్యం చెప్పాలంటే ఎంత ప్రార్థన చేసినా మనం వాక్యం చెప్తాం ఆ ప్రార్థన చేసినా మనం సొంతంగా చెప్తామా కాదు దేవుడు సహాయం ఉంటేనే మనము చెప్పగలుగుతాం దేవుడు సహాయం ఉంటే మనము చెప్పగలుగుతాం కాబట్టి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుడు దేవుడు ఏమంటుండంటే ఇంకో వాక్యం నిర్గమ్మ అదే నిర్మగ కాండం అధ్యాయం ఆరో వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారి వారిని వెయ్యి తరముల వరకు కర్ణించి వాడనై ఉన్నాను చూడు దేవుడేమంటుడు నన్ను ప్రేమించండి అంటుడు ప్రేమించడం అంటే ఏంది ఆయన మాట విని దాని నడుచుకొని దాన్ని అనుసరించి ఆయన ప్రేమించినట్టు ఆయన మాట వినడమే ఆయనని ప్రేమించినట్టు కాబట్టి దేవుడు అదే అంటు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరంలో వరకు కర్ణించి వాడనై ఉన్నాను దేవుడు ఏమంటు వెయ్యి తరంలో వరకు అంట ఉన్నాను అంటుడు నా ఆజ్ఞలు గై అంటుండు అంతే నన్ను ప్రేమించండి అంటుండు అంతే చెప్తుండడు కానీ దేవుడు ఇంకేమి మనకి చెప్తారే ఆయనను ప్రేమించడం మనము నేర్చుకోవాలి ఎవరిని కాదు ఎక్కువ ప్రేమించడం ఫస్ట్ దేవుని మనము ప్రేమించాలి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరి నడుస్తనంట వెయ్యి తరముల వరకు కర్ణించి వాడనై ఉన్నాను వెయ్యి తరముల వరకు దేవుడు అంట మనల్ని కాబట్టి ఆయనను మనం ప్రేమించడము మనము నేర్చుకోవాలి ఆయన మాట వినడము ఆయన ఆజ్ఞను గై కొని వారి గై దేవుడు మనని కర్ణిస్తాట ఆయన కర్ణించి వాడై ఉన్నాడు కాబట్టి మనని కర్ణించి దేవుడు ముందుకి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎన్ని ఎంతో భయంకరమైన శ్రమలు ఉన్నా కానీ దాని నుంచి మనం తప్పించుకుంటూ వస్తూ ఉంటాడు ఎందుకు వస్తుందంటే ఆయన సువార్త ప్రకటించడానికే ఆయన మాటలు ప్రకటించడానికే ఆయన గురించి చెప్పడానికే దేవుడు మనని ఈరోజు ఇక్కడ మనని కూడి ఉన్నాం కాబట్టి ఆయన కరుణ ఆయన దయ ఆయన జాలి ఆయన కృపనే ఆయన కృపనే కాబట్టి ఇక్కడ దేవుడు అంటా ఇంకేమంటుందంటే అదే నిర్గమకాణం ఇరవై మూడు ఇరవై రెండులో ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఇప్పుడు ఏమంటు అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నిన్ను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉను అలా దేవుడు ఏమంటుడు మళ్ళా అంటుండు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతిరోజు మాట్లాడుతున్నా ఈరోజు ఆయన మాట వినడమే చెప్తా ఉన్నాడు అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును మనకు శత్రువు మనుషులు కాదు అయితే మన శత్రువు కాబట్టి దేవుడు ఇక్కడ అంటుంది ఈ శత్రులకు శత్రునైత అంటుండు ఆయన మాట జాగ్రత్తగా వినాలంట ఏమో మరి ఇంతేమో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా మాట వినండి అంటుండు దేవుడు జాగ్రత్తగా వినండి ప్రార్థన చేయండి మన హృదయం అనే బలిపిటం వండాలి ప్రతిరోజు మన హృదయం అనే బలిపిటం వండాలి ఎట్లా మండాలంటే ప్రార్థన చేయాలి ఆయనను వెతకాలి ప్రతి రోజు మనము మన హృదయం అనే బలిపీఠాన్ని మన్నించాలంటే మనం ఎంచాలి ప్రార్థన చేయాలి కాబట్టి దేవుడు అదే అంటున్నాడు మాటలు వినాలంటుడు జాగ్రత్తగా వినాలంటుడు కాబట్టి దాని యావత్తు చేసిన శత్రులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉను జాగ్రత్తగా అయినాలని దేవుడు ఇక్కడ అంటా ఉండు ఇంకేమంటుండంటే ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు ఏమంటుడు ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళచ్చు అమోరీలను ఇచ్చియులను పెరిజీలను కనానీలను ఇవి ఇవిలను ఎబుసీలను ఇన్ని రకాల మనుషులు వారున్న చోటునకు నిన్ను రప్పించును రప్పించును నేను వారిని సంవరించదను అప్పుడు కాణానికి పోవాలంటే అక్కడ ఏడు రకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క కణానికి పోవాలంటే ఆ మనుషులు బలిష్టంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి భయపడకుండా దేవుడు ఏమన్నా అక్కడ ఆ మనుషులని నేను చెదరగొట్టేస్తా వాళ్ళని అని చెప్తా ఉన్నాడు ఇదే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్న వరుణ చుట్టుకు నేను రప్పించును నేను వారిని సంహరించదను అంటుడు ఇలాంటి సైతాన్ శక్తులు ఇలాంటి మనుషులు ఇలాంటి సైతాన్ శక్తులు ఉంటే దేవుడు చేసిన దాని నుంచి అవి సంహరించదను అని దేవుడు అంటా ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనం వినడము నేర్చుకోవాలి ఆయన మాట వినాలి ప్రతిరోజు వినాలి దినదినము ఈనాడు మరి క్రైస్తత్వంలో ప్రార్థన చలారిపోతా ఉన్నది ప్రార్థన ఉంది చేస్తులేరు ప్రార్థన చేసలేరు ప్రార్థన చేయలేకపోతా ఉన్నారు వస్తున్నాం అంటే వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు అంతే ఈ లోకం తట్టు ఈ లోకం అనే ఐగుప్తు తట్టే చూస్తా ఉన్నారు ఈ ఐగుప్తు తట్టే చూస్తా ఉన్నారు లోకం అనేది ఐగుప్తు తట్టు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు ఆ లోకం తట్టు చూడకండి అంటా ఉన్నాడు నా మాట వినండి అని దేవుడు అంటా ఉన్నాడు మనం ఎన్నో చూస్తా ఉన్నాము ఈ లోకంలో ఎన్నో జరుగుతా ఉన్నాయి భయంకరంగా జరుగుతా ఉన్నాయి కాబట్టి దేవుడు మనం చూస్తున్నాం కాబట్టి కాబట్టి దేవుడు అనే మనున్నదే మాట్లాడతా ఉన్నాడు ద్వితీయపదేశ కాండము విద్యోప దేశ కాండం నాలుగు ఇరవై యహో మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప నుండి మిమ్మను రప్పించెను దేవుడు మళ్ళీ ఐగుప్తు దేశంలో నుండి నుండి మిమ్మను రప్పించినట దేనికి స్వకీయ జనముగా ఉండుటకాయి మనము ఒకప్పుడు పాపంలో నుండి ఉన్నాము పాపంలో ఉన్నాము దాని నుంచి దేవుడు మనల్ని విడుదల చేసిన ఐకిప్తు నుంచి మనం విడుదల చేసిండు ఎందుకు విడుదల చేసినంటే ఆయన పరిశుద్ధ జనంగా ఉండడానికి ఆ యొక్క ఐకిప్తు మనం ఎట్లుండాలంటే పరిశుద్ధ జనంగా ఉండడానికే దేవుడు మనల్ని తయారు చేస్తా ఉన్నాడు మనం ఎట్లా తయారు కావాలి ఆయన యొక్క వాక్యం వెంటనే కదా మనం తయారవుతాం పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనం వినడము నేర్చుకోవాలి ఇక్కడ ఇంకా అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండంటే ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచనం నీవు నీ దేవుడని యహో మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నేనలా నీ దేవుడని ఎహో భూమి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అక్కడ సక్య స్వం సంపాద్యం అగుదునంటుండు ఇక్కడ నేను మీకు దేవుడన ఎందును మీరు నాకు ప్రజల అంటుండు ఇక్కడ దేవుడేమంటూ మళ్ళీ మిమ్మల్ని హెచ్చిస్తా అంటుడు దేవుడు ఆయన మాట జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా వినాలంట దేవుడు శ్రద్ధగా వింటే దేవుడు ఏం చేసాట నేస్తా ఉంటాడట కాబట్టి ఆయన మాట వినడం మనము నేర్చుకోవాలి దేవుడు మనతోని మాట్లాడుతూ నా మాట వినండి అని దేవుడు అంటా కాబట్టి ఆయన మాట మనం వినడం నడుచుకోవాలి ముందుకి నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు ప్రతి దాంట్లో దేవుడు మనం తోడై ఉండి నడిపిస్తుంటాడు మనల్ని కాపాడుతుండంటే ఆయన గురించి చెప్పడానికే దేవుడు మనని కాపాడుతా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నామంటే ఆయన ఆయన మనం ఆయన మనం ఉన్నామంటే ఆయన కృపనే ఆయన ఒక దయానే ఆయన ఒక కరుణ కాబట్టి ఇక్కడ అదే అంటా నిర్గమకాండము మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది నిర్గమకాండము మూడు ఎనిమిది తొమ్మిది కాబట్టి ఐగుప్తు చేతుల నుండి వారిని విడిపించటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంకు అనగా కనానీలకును ఇతీలకును అమోరీలకును పెరిజీలకును హివీలకును యబూసీలకును నివాస స్థలమైన పాలు తేనెలు వారిని నడిపించటకును దిగవచ్చి ఉన్నాను దేవుడు దిగచ్చి ఇక్కడ ఇజ్రాయల్ మోసతోని చెప్తా ఉన్నాడు ఆ యొక్క ఇజ్రాయల్ నేను దిగి వచ్చినా మీ శ్రమలు మీ ములుగులు విని నేను దిగి వచ్చినా కాబట్టి ఈరోజు మనకి అలాంటి శ్రమ ఉందా ఏమైనా బాధ ఉందా ఏమైనా కష్టం ఉందా దేవుడు ఏమంటున్నాడు నేను దిగి వచ్చినా మా నేను మీ మాట వింటా మీ మాట విన్నా నేను దిగి వచ్చినా అని దేవుడు ఇక్కడ అంటే అని ఇక్కడ దేవుడు దిగి వచ్చి ఉన్నానని దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి దేవుడు విడిపిస్తాడంట ఐగిప్తి దేశంలో నుండి వారిని విడిపించటకే దేవుడు దిగి కాబట్టి ఆయొక్క ఐగుప్త పాపం నుండి ఎవరైతే పాపంలో ఉన్నారో ఎవరో శాపంలో ఉన్నారో దాని నుంచి దేవుడు ఏం చేసినట కాబట్టి ఆయన మాట వినాలంట ఆయన మాట వినకపోతే ఏమొస్తుందంట దేవుడు ఏమంటుడు శాపం వస్తుంది అంటుడు శాపం చాలా భయంకరమైంది కాబట్టి ఆయనకు ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలంట ఆయన మాట వినడం మనము నేర్చుకోవాలి కాబట్టి ఆయన మాట వింటేనంట దేవుడు ఏం చేస్తుంట దేవుడు మనని కాపాడుతూ వస్తాడంట స్వకీయ జనముగా చేస్తాడంట మరి దేవుడు సమస్త జనములలో దేవుడు వెచ్చిస్తాడంట దేవుడు దేవుడు తోడై ఉంటాడట కాబట్టి ఆయనను ప్రేమించడం మనము నేర్చుకోవాలి ఆయన ప్రేమించాలంట ఆయన మాట విని ప్రకారం నడుచుకోవాలంట అప్పుడే నువ్వు ఎట్లుంటావంట పరిశుద్ధ జనముగా ఉంటావు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను నువ్వు ఉంటావు కాబట్టి పరిశుద్ధ జనముగా ఉండాలంటే దేవుడు దేవుడి ద్వారా మనం ఏం చేయాలంట కరెక్ట్ గా ఉండడం మనము దిన మనము పరిశుద్ధంగా ఉండడము మనము నేర్చుకోవాలి పరిశుద్ధంగా ఉండాలంటే మరి వాక్యమే మనని పరిశుద్ధ పరుస్తుంది కాబట్టి వాక్యం మాట్లాడతా ఉంటది రోజు మనతోని రోజు ప్రతిదినం మనతో మాట్లాడుతూ వస్తా ఉంటది కాబట్టి ఆ మనం వాక్యం వింటున్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుండు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండడము నేర్చుకోవాలి ముందుకు నడవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు తొమ్మిదో వచ్చనంలో ఏమంటుండంటే ఇజ్రాయెల మురను నా యుద్ధకు చేరినది ఐగిప్తులు వారిని వారిని పెట్టు పెట్టుచున్న హింస దేవుడు ఏమంటుడు ఇజ్రాయేల మొర నిజమ్మగా నా యుద్ధకు చేరినది అంటుడు ఆనాడు ఇజ్రాయాల ప్రజలు మోరయినాడు ఈ రోజు దేవుడు మన ప్రాధాన్య కూడా వింటా ఉన్నాడు ఐగిప్తుల చేతుల నుండి దేవుడు ఏం చేసినాడ వారు పెడుతున్న హింస నుండి దేవుడు చూసిన్నాడు చూడు ఆ ఫారోన్ ఏం చేసిండు ఎర్ర సముద్రంలో ముంచి ఎన్ని తెగులు వచ్చినాయి అతను విన్లే ఎందుకంటే అతని హృదయము దేవుడే కఠిన పరిచిండు కాబట్టి అతడు వినిలే కాబట్టి దేవుడు ఏం చేసిండు అక్కడ ఎర్ర సముద్రలో ముంచి శత్రుని దేవుడు ముంచి కాబట్టి మనకి అలాంటి శత్రువు అనే సైతాన్ ఉంటే దాని నుంచి దేవుడు ఏం చేశాడ తొలగిస్తాడ ఎప్పుడు తొలగిస్తాడు ఆయన మాట వింటేనే శ్రద్ధగా వింటే ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడుచుకొని జీవిస్తేనే అప్పుడు దేవుడు మన మాట వింటాడు కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండండి దేవుడు ఇరిమియా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోను యూదా వారితోను కృత నిబంధన చేయు దినము వచ్చు ఇదే యహోవా వాక్కు ఏం చేస్తుండో దేవుడు కృత నిబంధన దేవుడు మనకి ఇచ్చిండ ఆ నిబంధన ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూధా వారితోనూ కృత నిబంధన చే దినము వచ్చు చిన్నది ఇదే యహోవాక్కు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటుందంటే అది ఐగిప్తుల నుండి వారిని రప్పించటకే నేను వారిని చేయి పట్టుకొనిన దినము దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పినిమి నేను వారి పినిమిటినైనను వారు నా నిబంధనైనను బంగమ చేసుకునేది ఇదే యహోవాక్కు వాళ్ళు ఏం చేసినాడు భంగము చేసుకురు కాబట్టి దేవుడు మాట్లాడతా ఉన్నాడు దేవుడు వీళ్ళతోని మాట్లాడతా వస్తా ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉండు కాబట్టి ఆయన మాట వినాలని అంటా ఉన్నాడు కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో నుండి అని అంటా ఉండు వాళ్ళతో మాట్లాడుతుండు కాబట్టి ఈ నిబంధన చేసిండు దేవుడు కాబట్టి మనకి కూడా ఇచ్చిండు దేవుడు ఆయన నిబంధన మనకి ఇచ్చిండు కాబట్టి ఇచ్చింది కాబట్టి మనము ముందుకు నడుస్తూ వస్తున్నాం ఇంకేమంటుండే రోమా రాసిన రోమియోలకు రాసిన పత్రిక రోమియోలకు రాసిన పత్రిక రెండు ధర్మశాస్త్రం వినవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు ఏమంటుండదు అపోసరుడైన పౌలు అంటున్నాడు ధర్మశాస్త్రం వినువారు దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు చూడు దేవుడు అంటుడు విను వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని అంటుండే దాన్ని అనుసరించాలంట ప్రవర్తించు నీతిమంతులుగా ఎంచబడదురు అనుసరించాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉండు ఆయన మాట శ్రద్ధగా వినాలని దేవుడు మనతో మాట్లాడుతూ కాబట్టి ఆయన మాట విని ముందుకు మనము నడవాలే. నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు ఆయన సువార్తను కూడా మనం ప్రకటించాలి ఆయన మాటలు కూడా మనము ప్రకటించాలి చిన్న వాక్యం దేవుడు దీవించిన ఒక సాక్ష్యం కూడా ఉన్నది సాక్ష్యం ఒక నెల రోజుల సంధి మా కింద కూడా వాళ్ళు అయితే అన్న కొంచెం అలా అంటే కాళ్ళు ఆ అన్న మేస్త్రి అయితే ఆ ఇద్దరు పోతుండే భార్య భర్తలు ఆ పనికి అయితే వాళ్ళ బాగా సత్తానుస్తున్నాడు అంటే తాయి అతన్ని ఆమెను సత్తానుస్తుంటుంటే ఆమె ఏం చేసిందంటే అక్క ఏం చేయాలని అంటే నిన్న ఏం చేయకు మేము ప్రార్థన చేస్తాము అని కొంచెం దేవుడి కోసం ఆమెకి చెప్పినారు దేవుడు శివార్త చెప్పినా ఇట్లా పాపాలు ఒప్పుకోవాలని చెప్పిన అయితే ఏం నేను ఆమె మరి ఏం చేయాలి అక్క ఇట్లా భయంకరంగా టార్చర్ చేస్తున్నాడు ఫోన్ చేసినా కూడా వినడు భయంకరంగా అంటే వేరే అంటే ఎవరన్నా ఉన్నారు వాళ్ళ స్నేహితులు వాళ్ళ తన స్నేహం పట్టిండు అతను అని చెప్పింది చెప్తేనన్నా మరి నువ్వేమి భయపడకు ప్రార్థన చేద్దాం అని చెప్పి నేను దేవుడి కోసం చెప్పినా కొంచెం దేవుడి కోసం చెప్పి చెప్పి ఒప్పిపించి ప్రార్థన నోటితో ఒప్పించి ప్రార్థన చేపించిన చేపించినాక మళ్ళీ ఏం చేసిందంటే అట్లా చేస్తున్నాడు ఆయన అట్లా చేస్తుంటానన్నా నువ్వేం భయపడకు ఏం చేయకు ప్రార్థన చేద్దాం అన్న అయితే ఆమె ఇంకో జాలు కూడా వయసు వచ్చింది పోయ్ వచ్చినాక మళ్ళీ ఏమన్నా అంటే అక్క నువ్వేమన్నా చేయనది నేనేం చేసిడు కాదమ్మా నేను ప్రార్థన చేస్తా అదే ఉంది మదరా ప్రార్థన చేస్తా అని చెప్పిన చెప్పినాక ఏం చేసిందంటే కొబ్బరినే ప్రార్థన చేసి ఇచ్చినాం ఏం చేసిన అంటే ఇంకా ఎక్కువ సత్తాన్స్ ఉండక ఇంకట్లనే చేస్తుండక్క అనేది సరే అని మన ప్రార్థన చేస్తా ఉన్నాం ప్ర చేస్తున్నాం అన్నకి చంద్రశేఖర్ అన్నకి ఫోన్ చేస్తా అన్న కూడా ఫోన్లో ప్రార్థన చేసిండు చేసి నీళ్ళు చేసి మళ్ళీ కొబ్బరిని ప్రార్థన కూడా చేపించినాం అక్కడ దేవుడు కార్యం ఏం చేసిండే ఆయన తాగడం కూడా బంద్ చేసిండు ఆయన తాగడం కూడా బంద్ చేసిండు ఈ రోజు మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఊరికి వెయిండు మళ్ళీ తిరిగి వస్తున్నారు చూడు అక్కడ దేవుడు కార్యం చేసి మనం మనదేమి గొప్పతనం కాదు మన మంచితనం కాదు అక్కడ దేవుడు కార్యం చేసినాడు చూడు అక్కడ దేవుడు కార్యము చేసిండు ఆ కుటుంబంలో ఏముంది సమాధానము దేవుడు ఇచ్చిండు ఇప్పుడు ఆయన తాగడం కూడా బంద్ చేసిండు అక్కడ దేవుడు కార్యము చేసిండు రెండు నెలల సంది కానీ ఆమె నాకు రెండు నెలల సంది ఏం చెప్పలే కానీ పదిహేను రోజుల తంది చెప్తా వస్తుంది కానీ దేవుడు అక్కడ కార్యము చేసిండు విద్య ఇచ్చిండు మరి ఆమెకి నేను కూడా టైము పెట్టి మాట్లాడుతూ వచ్చి దేవుడి కోసం చెప్పుకుంటూ మరి అక్కడ దేవుడు కార్యం చేసిన ఆమె జీవితంలో కార్యం చేసే సమాధానము దేవుడు ఇచ్చిండు బాధ అనిపించింది మస్తు ఏడుస్తుంటేనే బాధపడదు ఏం చేయదు దేవుడే కార్యం చేస్తాడు అని చెప్పినాం ఇట్లా పిచ్చి ప్రాధాన్యం చేసినాం దేవుడు కార్యం చేసిండు ఆ యొక్క నూనె ప్రాధాన్యం చేసినా అన్న కూడా నూనె ప్రాధాన్యం చేసిండు ఆ నూనె ఆమెకి ఇచ్చినాము వాడుకుంది అక్కడ దేవుడు కార్యము చేసిండి అని చెప్పిన కూడా వాడుకో అని చెప్పిన ఆయనే బా మంచి అయిపోతాడు చెప్పినాము నమ్మింది దేవుడు కార్యము చేసిండు ఆమె ఎక్కడైతే ఆమె పోలే నమ్మలే అక్కడ ఇక దేవుడు చేసాడాన్ని నమ్మింది అక్కడ నమ్మలే కానీ దేవుడు చేసాడాన్ని ఆమె నమ్మింది ఆమె జీవితం ఆమె కుటుంబంలో సమాధానం దేవుడు పరిచిండు దేవుడు సహాయం చేసిండు ఆయన ఎవరితోనైతే మాట్లాడంండో అక్కడ ఉన్నారో పని ఇక్కడ చేసే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళతో మాట్లాడంండో వాళ్ళు చాలా అది చేసిరు కానీ దాని నుంచి కూడా దేవుడు విడుదల చేసిండు దేవుడు కార్యము చేసిండు చిన్న వాక్యము సాక్ష్యము దేవుడు దీవించిన గాక ప్రాధిద్దాం స్తోత్రం పరిశుధ్ర మల రజానికి వందనాలు తండీ వాక్యం మీరేమో అతను మాట్లాడండి దేవా మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి ఏ రజానికి స్తోత్రం దేవా దేవాని మాట మేము శ్రద్ధగా వినాలి వింటే దేవానికి ఇస్తూ ఉద్రం మీరు మాకు దేవుడై ఉంటారు దేవా. మీకు ప్రజలై ఉంటాం దేవా యేస్ రజానికి ఇస్తూ దేవా దేవ వాక్యాన్సరే మేము నడుచుకోవాలి దాని ప్రకారంగా మేము నడుచుకోవాలి ఇతరులకు మేము ప్రకటించాలి మా జీవితంలో మేము అది అవలంబించుకోవాలి మీరే మాకు సహాయం దయచేసి మీరే మాకు తోడయండి మా యొక్క ప్రార్థన మీదకి చేర్చుకొని ఈ నామానికి స్థుతి ఘనత మహిమ చెలిస్తూ ఏసు కృష్ణం తండ్రి ఆమె ప్రేజరాడు సిస్టర్ థ్యాంక్ సిస్టర్ Thank you, sister. Praise the Lord. Manol, brother, praise the Lord, brother. Sir, praise the mm -hmm. Lord, sir. Wait, what do you say, Ashraf? Yes, sir. I am the Lord, and I am the Lord. I am the Lord, and I am the Lord. Amen, sir. Amen. Amen. Amen. Praise the Lord, sir. Thank you, sister. Thank you, sister. Praise the Lord. Glory to the Lord <laughs> and that brother and sisters praise the Lord